అసలాంకమ్ వరహ్మల వరకా అలహమల్లా రబిల్ ఆలమీన్ అర్హమాన్ ఇర్హీం మాలిక యొమిన్స్లాతుస్లమ్ అాలా సయ్యన్ ముసలీన్ నబీన ముహమ్మద్ వాలా అలి వసహబి అజ్మాయిన్ ఒమన్ తబి అహు బి ఇహసాన్ ఇలా యొమిద్దీన్ అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం बरचे सत्कार मन तटाम व वानेख्य विषय ये सत्कार्य पुण्य फलिता अज्रुन अवीम अज्रुन कबीर अल्लाहुता अभी चला बर उ अला सत्कार्य मन తెలుసుకుంటున్నాము అందులో మూడో విషయం అల్లాహ పేరుతో చేసిన వాగ్దానాన్ని నిలుపుకోవడం నెరవేర్చడం సోదర మహాశయలారా సోదరి మనులారా మనం అల్లాహతో చేసిన వాగ్దానం కానీ లేదా అల్లాహ పేరు మీద ప్రజలతో చేసిన వాగ్దానం కానీ ఎప్పుడూ కూడా దానికి వ్యతిరేకం చేయకూడదు దానిని నెరవేర్చాలి ఎవరైతే నెరవేరుస్తారో వారికి కూడా అజ్రే అహీం ఉంది అని అల్లాహుతాలా శుభవార్త తెలిపాడు ఆయత నంబర్ పది అల్లాహతో ఏ వాగ్దానం చేశారో దానిని సంపూర్ణం చేసేవాడు నెరవేర్చేవారు అలాంటి వారికి అల్లాహు తాలా అజరే అదీం ప్రసాదిస్తాడు ఈ సూర్య ఫత ఆహ్త నంబర్ పది ఏ సందర్భంలో అవతరించిందో తెలుసా బై అతేవాన్ అని ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం సహాబాలతో हददेबिया प्राथम शपथम सहााबाल दानेवे अल्लाह वारीवे अने सोष अल्लाुवार्त वारिकत अवतरी अलय वरकूड అల్లాతో చేసిన వాగ్దానాన్ని నిలుపుకుంటారో నెరవేరుస్తారో వారికి కూడా ఇలాంటి ప్రతిఫలం తప్పకుండా లభించి ఉంటుంది వాగ్దానాలు ఎవరితో చేసినవి కానీ వారిని నిలుపుకోవటం చాలా ముఖ్యం ఎవరైతే ఇందులో ఎలాంటి అశ్రద్ధ వహించినా ఆ గొప్ప ప్రతిఫలం అజరే అవీం నుండి కోల్పోతాడు తద్వారా త్రాసు బరువు అనేది తగ్గిపోతుంది అంతకంటే ఘోరమైన విషయం ఏమిటంటే ప్రళయ దినాన దీని గురించి అతన్ని మందలించబడుతుంది ప్రశ్నించడం జరుగుతుంది సూరత్ బని ఇస్రాయిల్ ఆయత నంబర్ ముప్పై నాలుగులో అల్లాహుతాలా ఇలా తెలిపాడు మీరు వాగ్దానాలను నెరవేర్చండి నిశ్చయంగా వాగ్దానం దాని గురించి ప్రశ్నించబడుతుంది అజరే అదీం మరియు అజరే కబీర్ను పొందే సత్కార్యాలు వాటిలో నాలుగవది మహాశైలారా అజరే కబీర్ मन को प्राप्त कावाले मरक सत्कार मन चयाली अदेमी चूड़क अल्लाह तो भयपड़ट एवरते चूड़ा अल्लाह तो भयपड़ता अल्लाह लोकल में मन कन कड़वर चूड़क अल्लाह भयपड़ता अला वारी की अल्ला अज्रे कबीर प्रसाद सूरतुल ఆయత నంబర్ పన్నెండులో అల్లాహుతారా ఇలా తెలిపాడు ఎవరైతే చూడకుండానే తమ ప్రభుతో భయపడుతారో అలాంటి వారికి అలాంటి వారికి గొప్ప మన్నింపు మరియు అజరున్ కబీర్ ఉన్నది చూడకుండానే భయపడడం అంటే అల్లాహ చూడనప్పటికీ ఆయన ఇచ్చిన ఆదేశాలను పాటించడం ఆయన మనల్ని చూడడం లేదు అయినా మనం ఆయన వారించిన నిషేధించిన వాటికి దూరం ఉండడం ఈ రోజుల్లో ఎందరో తక్కువ హోదాలో ఉన్నవారు తమ పై హోదాలో ఉన్నవారితో వారు ముంగట చూస్తున్నప్పుడు నిలబడి ఉన్నప్పుడు ఎంతో భయంతో పని చేస్తూ ఉంటారు కానీ వారు దూరం వెళ్ళిపోయారు అంటే ఇక ఎవరు చూస్తున్నారు మనల్ని అని పనిలో అమానద్దారి విశ్వసనీయత మరియు ఎంతో కరెక్ట్గా సరి విదంగా పని చేయడం అందులో లోపాలు చూపిస్తూ ఉంటారు కానీ ఎవరైతే అల్లాతో భయపడుతూ ఉంటారో మన కళ్ళకు అల్లా కనబడడం లేదు కానీ మనం ఆయన దృష్టి నుండి ఎక్కడా తప్పించుకోలేము ఏ ప్రజల మధ్యలో తప్పించుకోలేము ఏ చీకటిలో తప్పించుకోలేము గుహలో పోయి దాగి ఉన్నా మనం ఆయన దృష్టి నుండి దూరము కాలేము లారా మనకంటే పూర్వీకులు సరఫె సాలెహీన్ వారిలో అగ్రస్థానంలో ఉన్నవారు సహాబాయి క్రామ్ రది అల్లాహు అన్హుమ్ అల్లాతో ఎంత భయపడేవారో ఖురాన్ కూడా మనకు వారి యొక్క అల్లాతో భయపడే ఈ సద్గుణాన్ని తెలియబరుస్తుంది अंतका आयत मन को मरुक विषय को अल्लाहत आला मन को दाड़ पापाल पड़पये अटंट अवकाश मन को मन अल्लायप ले अने मनल पीक्ष सूरतल्मा ఆయత నంబర్ తొంభై నాలుగు యాహల్లదీన అమను తు దివరి ఓ విశ్వాసులారా మీ చేతులకు మీ ఈటెలకు అందుబాటులో ఉన్న కొన్ని వేట జంతువుల ద్వారా అల్లాహ మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు ఏ విషయంలో పరీక్ష మీ చేతులకు దగ్గరగా మీ ఈటెలకు దగ్గరగా ఆ జంతువులు ఎందుకవుతున్నాయి అల్లా ఏమని పరీక్షించదలుచుకుంటున్నాడు మీలో ఎవరు అల్లాను చూడకుండానే భయపడతారో ఈ విషయం తెలుసుకోవాలని అయితే దీని తరువాత కూడా హద్దుమీరి ప్రవర్తించేవారు అలాంటి వారి గురించి కఠిన శిక్ష అల్లాహుతాలా విధిస్తాడు ఈ ఆయతలు सुले हदेबिया सदर्भाबा अमरा चे उदेश वो एहराम स्थितो अहराम स्थित भूशिकारी चयकू भू, भू निवास जंतु वेटाड़कूते वार एहरा स्थित सदर्भ వారి చేతులకు వారి ఈటలకు దగ్గరగా వచ్చేటివి జంతువులు అయినా వారు అల్లాతో భయపడుతూ ఉన్నారు కనుక వారు ఏమాత్రం షికారు చేయలేదు ఏమాత్రం షికారు చేయలేదు ఇది ఒక విశ్వాసం యొక్క ఉత్తమ గుణం అల్లాతో భయపడుతూ ఉండడం ఈ రోజుల్లో మన చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి ఈ రోజుల్లో యువకులు యువతులు ఇళ్ళల్లో తల్లిదండ్రుల కళ్ళకు దూరంగా ఉండి తమ పర్సనల్ రూమ్లలో ల్యాప్టాప్లు కంప్యూటర్లు ట్యాబ్లు ఇంకేమేమో చేతిలో పట్టుకొని ఉంటారు నెట్ సౌకర్యం ఫ్రీగా ఉంది అంటే ఎలాంటి ప్రొటెక్షన్ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా మీకు ఇష్టం వచ్చినట్లు మీ సైట్లు మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఇలాంటి సందర్భంలో కూడా అల్లా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు మీరు అల్లాతో భయపడి అల్లాకు ఇష్టం లేని సైట్లు ఓపెన్ చేయకూడదు అని ఇదే విధంగా మనం ఎక్కడెక్కడ ఏకాంతంలో ఉంటామో ఆ సందర్భంలో ఎన్నో చెడు కార్యాలు చేయాలని మనసు ప్రేరేపిస్తుంది కానీ విశ్వాసి చూడకుండానే అల్లాతో భయపడుతూ ఉంటాడు ఈ విధంగా మహాశయులారా ఈ విషయాలు తెలిసిన తర్వాత ఎవరైతే పాపాలకు ఒడిగడతారో వారి కఠినమైన శిక్ష ఉంటుంది మరి ఎవరైతే భయపడి పాపాలకు దూరంగా ఉంటారో వారికి అజరే కబీర్ ఉంటుంది అల్లా మనందరికీ అజరే కబీర్ ప్రాప్తించుగాక మహాశులారా అజరే అవీం పొందే మరో పది సత్కార్యాలు వాటిని అల్లాహుతాలా ఒకే చోట ప్రస్తావించాడు సూరతుల్ అహజాబ్ ఆయత్ నంబర్ ముప్పై ان الْمُسْلِمِينَ وَالْمُسْلِمَاتِ وَالْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ وَالْقَانِتِينَ وَالْقَانِتَاتِ وَالصَّادِقِينَ وَالصَّادِقَاتِ وَالصَّابِرِينَ وَالصَّابِرَاتِ وَالْخَاشِعِينَ وَالْخَاشِعَاتِ وَالْمُتَصَدِّقِينَ وَالْمُتَصَدِّقَاتِ وَالصَّائِمِينَ وَالصَّائِمَاتِ مسلم స్త్రీలు مسلم పురుషులు ముస్లిం పురుషులు ముస్లిం స్త్రీలు విశ్వాస పురుషులు విశ్వాస స్త్రీలు అల్లాహను ఎంతో ఏకాగ్రతతో ఆరాధించే పురుషులు మరియు స్త్రీలు अल्लाह भयभीति कम्रता पुषुरी मरी स्त्री सत्यवंत पुषु मू स्त्री सहनम वह पुषुपुर मरी स्त्री दान धर्म पुषुल मीलू उपवास पाटे पुषु मरी स्त्री निषिद्धवा तम मर्मा कानेरषुल मरू स्त्री अल्ला अधिक స్మరించే పురుషులు మరియు స్త్రీలు ఈ పది గుణాలు తాలా తెలిపి పది రకాల సత్కార్యాల గురించి ఇందులో మనకు తెలియజేసి ఏం వాగ్దానం చేశాడు అల్లాహుతాల వారి గురించి మన్నింపు మరియు అజరే అదీం సిద్ధం చేసి ఉన్నాడు ఇంత గొప్ప విషయం ఇలాంటి సత్కార్యాలు మనం పాటించి ఇందులో తెలుపబడిన సత్కార్యాలు మనం కూడా పాటించి ఆ అజరే అవీమ్ను పొందే ప్రయత్నం చేయాలి ఇంకా మహాశివులారా ఈ ఆయతిలో వదదాకిరీన్ అల్లాహ కథీరం వదదా కిరాత అనేదైతే చెప్పడం జరిగిందో అల్లాను అధికంగా స్మరించే పురుషులు మరియు స్త్రీలు అని దీని వ్యాఖ్యానంలో ఒక హదీసు కూడా విందాము ఆ వ్యాఖ్యానం ద్వారా మనకు మరో సత్కార్యం గురించి కూడా ఎంతో మంచి విధంగా బోధపడుతుంది ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఇద్దరు భార్య భర్తలు తప్పకుండా ఈ హదీసును శ్రద్ధగా విని ఆచరిస్తారు అని ఆశిస్తున్నాను సురన్ అబిదావుద్ మరియు ఇవని మాజాలో ఈ హదీస్ షేఖ్ హల్బానీ రెహమహుల్లా గారు సహెహుత్ రహీబ్లో దీనిని పేర్కొన్నారు హదీత్ నంబర్ మూడు వందల ముప్పై మూడు హజరత్ అబూ సయీద్ ఖుద్రి మరియు హజరత్ అబూ హురైరా రది అల్లాహు అనుహ ఉల్లేఖించారు ప్రవక్త సలల్లాహు అలీ వసలం తెలిపారు भर्त रात्रिवेल मेलकोनी तार्यूड़ा निद्र ने इधर कल रेखा नमाज चेसको वारिदरू अध अधिक अल्लाह स्मरचे पुष्ल मरु स्त्री लिख्बड़ो अल्लाह अल्लाह అల్లాహో అక్బర్ ఈ రోజుల్లో పడుకునేసరికి ఎంత సమయం పడుతుంది నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి రెండు రకాతులు నమాజు చేసుకుంటే ఎంత గొప్ప పుణ్యం అచురే అవీంకు అర్హత కలిగే అటువంటి సదవకాశం ఇక్కడ మనకు ప్రాప్తమవుతుంది అందుగురించి దీన్ని అదృష్టంగా భావించాలి మహాశివులారా అజరే అజీమ్కు అర్హత కలిగించే సత్కార్యాలలో మరొకటి ప్రవక్త సమక్షంలో తగ్గు స్వరంతో మాట్లాడటం గొంతు ఎత్తకపోవటం ప్రవక్త సల్లల్లాహు అలే సలం వారి యొక్క గౌరవం మర్యాద ఎంత గొప్పగా ఆయన సమక్షంలో ఉన్నారంటే ఎంతో మర్యాదతో ఎంతో మంచి సభ్యత సంస్కారంతో ఉండాలి సామాన్యంగా పరస్పరం ఒకరికి ఒకరు ఒకరి ముందు మరొకరు గొంతులెత్తుకొని పెద్ద శబ్దంతో ఎలా మాట్లాడతారో అలా ప్రవక్త సమక్షంలో జరగకూడదు ఎవరైతే ఈ పద్ధతిని పాటిస్తారో ఈ గౌరవ మర్యాదను పాటిస్తారో వారికి కూడా స్తుంది సూర్య హజురాత్ ఆయత నంబర్ మూడును గమనించండి ఎవరైతే ప్రవక్త సమక్షంలో తగ్గు స్వరంతో మాట్లాడుతారో వారి హృదయాలను అల్లాహు తయాల ధర్మనిష్టత అంటే తక్కువ గురించి పరీక్షించాడు ఇంత హెనల్లాహు కులూబంలి తక్కువ వారి హృదయాలను అల్ల పరీక్షించాడు ఎంత వీరిలో తక్కువ ఉన్నది ధర్మనిష్టత ఉన్నది అని తెలియడానికి అలాంటి వారే లహు మహిరతున్ వారికి మన్నింపు ఉంది అజరున్ ఆవీం మరియు అజరే ఆవీం ఉంది ఈ ఆయత్ యొక్క భావం ఈ రోజుల్లో ఏమి కాగలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం మన సమక్షంలో లేరు లేదా మనం ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి సమక్షంలో లేము అయితే ఈ ఆయత్ దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి మరియు ఎలా దీనిని ఆచరించాలి ఇదే విషయాన్ని ఇమాం ఇబ్రుల్ అరబీ రహమహుల్లా ప్రస్తావించారు ప్రవక్త సమక్షంలో తగ్గు స్వరంతో మాట్లాడడం ఎంత అవసరమో అలాగే ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం చనిపోయిన తర్వాత ఎక్కడ ఆయన యొక్క సున్నత్ తెలుపడం జరుగుతుందో ప్రవక్త వారి హదీసులు వినిపించడం జరుగుతుందో అక్కడ కూడా మనం నిశ్శబ్దంగా ఎంతో గౌరవంగా ఆ హదీసులు వింటూ ఉండాలి సుభాషితం అన్న పేరుతో ఈ టీవీ ఛానల్లో ఏదైతే మీరు కార్యక్రమాలు చూస్తారో అందులో ప్రవక్త సల్లహు అలీ వసలం వారి యొక్క సూక్తులు మహితోక్తులు హదీసులు వినిపించబడతాయి శ్రద్ధగా వినాలి అంతే అంతేకాదు శ్రద్ధగా వినడంతో పాటు వాటిని ఆచరించే ప్రయత్నం చేయాలి గొంతెత్తి మాట్లాడి వాటిని వ్యతిరేకించకూడదు ఈ విధంగా మహాశివులారా మనం ఇలాంటి మర్యాద ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి యొక్క హదీసుల పట్ల పాటించి కూడా అచరే అవీం పొందగలుగుతాము హాయ్ హాయ్ ఈనాటి పరిస్థితి ఎంత ఘోరమైపోయింది ఎందరో తమ పెద్ద పెద్ద గురువుల మాటలను ప్రవక్త మాటపై ప్రాధాన్యతనిస్తున్నారు ఎందరో తమ నాయకుల మాటలను నాయకుల తీర్పులను ప్రవక్త మాట తీర్పుల కంటే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు మరి వారు ఎలాంటి వారి హృదయాల పరీక్ష జరుగుతుందో గమనించుకోవాలి సూర్య హుజరాత్ ఆయత నంబర్ మూడు ద్వారా మరియు ఇలాంటి ఈ వ్యతిరేకత వల్ల వారు అజరే అజీమును అల్లా యొక్క మన్నింపును కోల్పోతున్నారు అని కూడా భయం చెందాలి అల్లాహోతాలా మనందరికీ ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహలి వసల్లం వారి హదీసులను గౌరవించి వాటి పట్ల శ్రద్ధాభావంతో वोट पट श्रद्धा भक्त चूपी वाट विश्वास सरीचेकनेंटे विश्वास सरीचेको आचरण में मार्पते मारपकने अट्ठावी सद्भाग्य प्रसाद असलामीक वरहतल वरका